ప్రతి ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం అక్కడ ఏం చెప్తున్నాడంటే కాగా ఎవడైనను ఎవడైనను క్రీస్తు నందు వాడు నూతన సృష్టి ఎవరు చెప్తున్న నూతన సృష్టి ఇదే మళ్ళీ తిరిగి కొత్తగా భూమిని మళ్ళా ఆయన ఏర్పాటు చేయటం అందులో మళ్ళీ ఆదామావన ఏదైనా తోటం ఇవన్నీ జరగవు క్రీస్తు వాడు నూతన సృష్టి క్రొత్తగా జన్మించిన వాడు నువ్వు కృత్తగా జన్మించిన వాడువైతే నీలో ఆ కృత్తదనం ఆ ఎంతు శ్యాజం అంటాం దేవుడికి ఇష్టకరమైన జీవితం ప్రతిదినం కనిపెట్టుకునే జీవితం కొత్త సృష్టికి క్రొత్త జీవం దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఎవడైనానూ క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి అప్పుడేమవుతుందట వాడు పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయన్ మరి మనలో పాత స్వభావం గతించిందా పాపక్రియలు గతించినయా కొత్త సంవత్సరం వచ్చేసింది నెల అంటే పాత పడిపోయింది మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నామా పాతవి గతించను ఇది సమస్తం క్రొత్త ఈ నెల నుంచి మళ్ళీ మనం క్రొత్తగా బిహేవియర్ చూపించాలి క్రొత్త నడవడిక కొత్త మాటలు క్రొత్త ఆలోచనలు దేవుడికి ఇష్టమైన రీతిగా ఎందుకంటే అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవడైనను క్రీస్తు నందున్నయడలా వాడు మాత్రమే నూతన సృష్టి క్రీస్తు లేకుండా కొత్త సంవత్సరంలు కానీ బర్త్డేలు కానీ ఎన్ని జరిపించకుండా అందులో కొత్తదనం ఏమీ లేదు ప్రసంగి గ్రంథం చెప్తూనే ఉంటుంది సూర్యుని క్రింద ఏది కూడా కొత్తదనం లేదు సులమోను మహాజ్ఞాని దేవుని చేత జ్ఞానమును పొందిన వ్యక్తి దావీది కుమారుడుగా రాజ్యం అడిగినప్పుడు రాజ్యం దృక్తి తీసుకున్నప్పుడు అక్కడ దేవుడు ఆయనకిచ్చినటువంటి బహుమానం ఏంటి జ్ఞానం రాజ్యం నడిపించాలంటే నాకు తెలివి వివేకములు కావాలి ప్రభు అంటే జ్ఞానం అంత జ్ఞానవంతుడు మొత్తం జీవితమంతా తరచి చూస్తూ ఆయన రాసినటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రసంగికి వచ్చేసరికి ఒకటే మాట చెప్తున్నాడు సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ కూడా వ్యర్థం ఎందుకంటే సూర్యుని క్రింద ఏది కూడా ఇంకా నూతనం లేదు నథింగ్ ఈజ్ న్యూ అండర్ ద సన్ ఏది కూడా నువ్వు అనుకుంటున్నావు కృతగా ఆవిష్కరణలు టెక్నాలజీ అన్ని కూడా పాతవే ఎందుకంటే ఆ జ్ఞానము ఒక్కొక్క తరంకి దేవుడు ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నాడు జ్ఞానం పెరిగే కొద్ది ఆయాసం ఎక్కువైతుంది జ్ఞానం పెరిగే రోగాలు ఎక్కువ అవుతున్నాయి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి తర్వాత మనిషికి మనుగడకే ముప్పు వచ్చేసింది జ్ఞానం పెరిగే అజ్ఞానిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకున్నాడు ఎంతగా బతకాలో అంతగానే తన ప్రవర్తనను కాచుకున్నాడు కానీ జ్ఞానం పెరిగే కొద్ది ఏమైపోయింది విపరీత విపరీతమైనవి జరుగుతున్నాయి లోతు దినాలలో జరిగినట్టు జరుగుతున్నాయి లోవాహ దినాలలో జరిగినట్టు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రతిదీ వ్యర్థం ప్రసంగి చెప్తుండంటే ప్రసంగి ద్వారా దేవుడు చెప్తుంది సూర్యుని పింద ఏది కూడా కొత్తది లేదు సో నీవు ఒక్కడివే కొత్త సృష్టి దేవుని ధరించుకోవడం క్రీస్తు వేసిన ఉండటం దేవుని అందు ఉండటం అంటే మనమందరికీ ఒక ప్రశ్న వస్తుంది దేవుణ్ణిలోకి వచ్చినా ఎవరైనా చెప్తుంటే నువ్వు కన్వర్ట్ అయిన వాళ్ళు రక్షించబడ్డవా అంటే అవును నేను దేవుడిలోకి వచ్చినా దేవుణ్ణిలోకి రావటం ఏంటి దేవుడు మనలోకి రావాలి దేవుడు మనలో వస్తేనే మనము దేవుని పోలికలో ఉంటాం దేవుణ్ణిలోకి మనం వెళ్ళలేం దేవుడు మనలోకి రావాలి ఆత్మ ద్వారా ఆయన మనలో ఉంటున్నాడు ఆత్మ సంచకరువుతో మనల్ని ఆదరిస్తున్నాడు ఏ విధంగా మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా ఆత్మని మనకు నేర్పిస్తోంది అందుకే సూర్యుని క్రింద ఏది కూడా కొత్తదనం లేదు ఏసు ప్రభు ద్వారా జరిగిన ఒకే ఒక కార్యం ఏంటి క్రీస్తు యేసునందు ఉన్నవాడే నూతన సృష్టి ఈ నూతన సృష్టి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచనం హెచ్కేలు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొని అక్రమక్రియలన్నింటినీ అంటే క్రమము లేని కార్యాలు ఇన్డిసిప్లిన్డ్ అంటాం యాక్చువల్లీ క్రమము లేకుండా చేసేవన్నీ కూడా అక్రమాలే అక్రమమును విడిచిపెట్టండి నూతన హృదయమును మన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి అంటున్నాడు గ్రంథంలో అది అక్కడ ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి మా ఆజ్ఞ అనమాట నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోవాలి నువ్వు నూతన సృష్టి అయితే క్రీస్తు నేసం అందున్నట్లయితే నూతన హృదయము నూతన బుద్ధి ఇవి మనం తెచ్చుకోవాలంట ఎందుకంటే ఎప్పుడైతే మారు మనస్సు కలిగినప్పుడు లేదా మనం మార్పు చెందినప్పుడు నూతన పరచబడతాము అప్పుడే మనము నూతన సృష్టి మారు మనస్సు కలగాలి తర్వాత మార్పు చెందాలి ఈ రెండు కారాలు జరగాలి చాలా సార్లు మనం అనుకుంటుంటాము చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి ఐఎం న్యూ టుడే అంటాం నేను ఇవాళ చాలా కొత్త రక్షించబడ్డాను కాబట్టి ఇక నేను నూతనం నూతన సృష్టి అని చెప్పుకున్నాక అందులో మరి నూతన క్రియలు మళ్ళీ పాతక్రియలే కనపడుతున్నాయి లాస్ట్ డేట్లో ఉందో మళ్ళీ అదే రొటీన్ అవుతుంది అనుకోండి ఆ సృష్టి జరగలేదు మనం అనుకుంటున్నాం కానీ చాలా మనల్ని మనం సమర్థించుకుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానిస్తున్నప్పుడు నూతన ఉన్నావా లేదా నేనున్నా లేదా ఎవరికి వాళ్ళమో ఆత్మ చేసుకోవాలి ఎందుకంటే రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఒకసారి చూడండి రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వర్తినం రోమా చాప్టర్ ట్వెల్వ్ ట్వంటీ వర్స్ ట్వంటీ ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణము ఉత్తమమైందంటే ద బెస్ట్ అనుకూలమైందంటే వెరీ మచ్ కన్వీనియంట్ అండ్ సంపూర్ణం హోల్ ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం దేవుని చిత్తంలో ఎలాంటి లోపాలు లేవు ఎందుకంటే మనము మత్స్సు వార్తలు చూస్తున్నాం మీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆవగింజ రకరకాల ట్రాన్స్క్రిప్షన్స్ లో మనకు రకరకాలుగా దాని భాషాంతరంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తారు ఆవాలు ఆవగింజ చాలా చిన్నది నీ విశ్వాసము ఆ మాత్రం ఉన్న చాలని కొంతమంది అంటారు యాక్చువల్లీ ఆవి ఆవగేంజ అనేది పరిపూర్ణం గుండుగా ఉంటది అది కొట్టలు పడినట్టు మీకు ఎక్కడ కనపడదు సంపూర్ణము దేవుని చిత్తం ఏంటంట ఉత్తమమైనది అది మనకు అనుకూలమైనది తర్వాత అది సంపూర్ణమైనది ఆ చిత్తము దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారే నూతనం రూపాంతర పరతులు మనస్సు మారుతుంది అప్పుడే మనం రూపాంతరం చెందుతాము దాన్ని నువ్వు తన సృష్టి అంటాం మనం రూపాంతరంలోకి వెళ్ళాలి చాలా సంఘాలలో రక్షణ పొందితే చాలు అంటారు తర్వాత బ్యాప్తిజంతో ఎండ్ అయిపోతుందంట బ్యాప్తిజం తీసుకుంటే ఇంకా నీ మీద వేసు ముద్ర ఉంది కాబట్టి ఇంకా చాలు యు ఆర్ డిసైడెడ్ యు ఆర్ చూసన్ అంటే వేరే పరచబడిన వాడి ఆపేస్తుంది వాక్యం కానీ యాక్చువల్లీ నూతన సృష్టి ఎలా ఉండాలంట నూతన పరచబడాలి ఎందుకంటే అదే యేసుప్రభు యొక్క ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన చిత్తం అది కలిగి ఉండి పరీక్షించి దాన్ని తెలుసుకోవడం ద్వారా మన మనసులు మారుతున్నాయి మనం నూతన పరచబడుతున్నాము మనం రూపాంతరం చెందుతున్నాం అందుకే నూతన సృష్టి అనేది చాలా చిన్న మాట కానీ దాని లోతులోకి వెళ్తూ ఉంటే మనల్ని మనం పరిష్క పరీక్షించుకోక తప్పదు దేవుని దృష్టిలో ప్రతిరోజు నూతనమే మనం కీర్తనకారుడు చెప్తున్నాడు కదా అనుదినము మా ఎడల నీకు నూతన వాత్సల్యము పుట్టుతున్నది యహవ దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దావిదంటున్నాడు అనుదినము మా ఎడల నీకు నూతన వాత్సల్యం అంటే ఎవ్రీడే న్యూ లవ్ అండ్ న్యూ ఎఫెక్షన్ ప్రతిరోజు అంటే నిన్నది నిన్నటికే వదిలేసింది దేవుడు ఎందుకంటే మనం రాత్రి పూట ప్రార్థన చేసి పశ్చాత్తాపడతాం ప్రభావ ఈ రోజు అంతా ఉంటే క్షమించు అని అడుగుతాం కాబట్టి ఆ రోజుకి ఆ క్రియ అయిపోయింది తెల్లవారితే నూతన వాత్సల్యంతో దేవుడు మనల్ని నేర్తున్నాడు నూతన ఉదయము కొత్త దినం అంటాం అందుకే ప్రతిరోజు మనకు పండుగ ఓన్లీ క్రిస్మస్ డే ఓన్లీ బర్త్డే ఓన్లీ వెడ్డింగ్ డే ఓన్లీ న్యూ ఇయర్ కాదు ప్రతి దినము నూతన సృష్టి మనం నూతనంగా దేవుని వాత్సలిని రుచి చూస్తున్నాం కాబట్టి మనము దేవుని ఎడల నూతన సృష్టి అని మనల్ని సృష్టించినది కాబట్టి ఆయన నూతన జీవితంలోనికి మనము అడుగు పెట్టాలి ఎందుకంటే దేవుని దృష్టిలో ప్రతిరోజు నూతనమైనదే అలాగే ఎవడైనా నువ్వు క్రీస్తు నాందు నూతన సృష్టి కాబట్టి లోకానుసారమైన జీవితము విడచ్చి లోకానుసారమైన జీవితం విడచ్చి లోకానుసారమైన జీవితం అంటే రోజు సమస్యలు ఉదయం లేస్తే అప్పులు కష్టాలు బాధలు రోగాలు ఎన్నో సమస్యలు ఆ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నీ ఉంటాయి కానీ ఆ సమస్యలని పైన అధిగమించి మనము నూతన పరచబడాలి రూపాంతరం చెందాలి ఎందుకంటే ఆ ఘనత ఆ మహిమ మనల్ని జీవింపజేయించిన ఆ దేవుడికే చెందుతుంది ఆయన మనల్ని చూస్తున్నాడు మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని తల్లి గర్భం కుట్టినది మొదలు ఇంతవరకు పెంచిన దేవుడు మారు మనసు పొందిన తర్వాత మరి ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు ఆయనకు సమీపంగా ఉన్నాం కాబట్టి మనం ఆయన దృష్టిలో నూతన సృష్టి కాబట్టి మనల్ని ప్రత్యేకంగా దీవించిండు ప్రత్యేకంగా చూస్తున్నాడు ప్రత్యేకమైన వాత్సల్యంతో నడిపిస్తున్న దేవుడు మనం అదేవిధంగా నూతన స్వభావమును ధరించుకోవాలి ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టి అయినవో నీలో నూతన స్వభావము కనబడాలి అది మనుషులందరూ చూడాలి నూతన స్వభావము ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చూడండి ఎహెచ్కేలు గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై వచనము అలాగే ఇరవై కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు అక్కడ ఏమని రాస్తుంది నూతన స్వభావం కలిగజేస్తుంది ఏంటది ఏహెచ్కేలు గ్రంథంలో నూతన స్వభావం ఏంటంటే చూస్తారా ఎవరైనా చదువుతారా నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండా మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందించి నా కట్టడాలను అనుసరించి వారిని గాను నా విధులను గాయకుని వారు గానో మిమ్మల్ని చేసేదను చూడండి ఎంత చక్కటి వాగ్దానము నూతన హృదయము ఎప్పుడు నీవు నూతన సృష్టిగా నీవు నూతన సృష్టిగా జన్మిస్తేనే మరో మనసు పొంది రూపాంతరం చెందితేనే మనకు దేవుడి ఇచ్చేది ఏంటంట రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె అంటే ఇప్పుడు మనలో ఉన్న మాంస గుండె గుండె కాదా అని ఒక డౌట్ వస్తుంది ఇది గుండి అంటే నిజంగా ఆర్గన్ కాదు అవయవం కాదు మన యొక్క కఠినమైన మనస్సాక్షిని తీసివేస్తాడు బగ ద్వేషాలు ఎన్ని రకాల లోకానుసారమైన జీవితము మన దగ్గర ఆ స్వభావము ఏంటంటే వివిధ రకాల స్వభావాలు మనలో ఉన్నాయి బగ ఒకరిని క్షమించలేము చాలా సార్లు మనము ఎమోషనల్ గా చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాం చచ్చినా వాడి ఇంటికి నేను వెళ్ళను ఇది ఒక పదం మనకు రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటుంది క్రైస్తవ లోకంలో కూడా చచ్చినా సరే వాడిని మాత్రం నా ఇంటికి రానివ్వను చచ్చినా సరే వాడిని నేను పిలవను నేను చావాల్సిందే కానీ వాడు మాత్రము మారడు ఇలాంటి కొన్ని కఠినమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం ఎలాంటి వ్యక్తి మారాలి అని ప్రార్థన చేసే మనం కూడా కొన్నిసార్లు లోకాచారంకి అనుగుణంగా లోకాంచారంకి అనుగుణంగా కొన్ని రకరకాల కఠినమైన మాటలు మాట్లాడు పగ ద్వేషము కోపము మూడు కూడా చాలా డేంజరస్ పగ ద్వేషము కోపం ద్వారా ఇంకా క్రొత్త సమస్యలు సృష్టిస్తామే కానీ మనలో సమాధానం జరగదు ఎందుకంటే అవి ఎవరైతే పాటిస్తారో వాటికి బానిసలు అయిపోయినారు పగను పెంచి పోషిస్తున్నావా కోపంని పెంచి పోషిస్తున్నావా నాలో అంత బాగుంది బ్రదర్ ఒక్క కోపమే నా కంట్రోల్లో ఉండటం లేదు అని చాలా క్యాజువల్ గా చెప్తున్నారు వాళ్ళు గొప్ప అన్నట్టు కాల దగ్గర వేసుకుంటావు ఓ నేను చాలా మంచిగా ఎన్ని విషయాలు అన్ని విషయాలు చాలా మంచి ఒక్క చిన్న వీక్నెస్ ఉంది ఏంటంటే కోపం అది ఒక్కటి తగ్గిపోతే చాలు అని అంటుంటాం కానీ ఎవరైతే పగ ద్వేషము కోపంని పాటిస్తారో వాళ్ళు దానికి బానిసలు మరి నువ్వు నూతన సృష్టి ఎట్లా అవుతావు బానిసైపోతే నూతన సృష్టిగా ఎలా రూపాంతరం చెందినా రక్షించబడ్డానని ఎలా అనుకుంటున్నావు అంటే నిన్ను నీవు సమర్థించుకుంటున్నావు ఇప్పుడు నేను నిన్ను నిన్ను అంటే మీకు కోపం వస్తుందో ఇది నాకు కూడా వర్తిస్తుంది నన్ను నేను సమర్థించుకుంటున్నానేమా కోపంని భగని ద్వేషం ఈ స్వభావాలు మనలో దేవుడు నూతన స్వభావం ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంట చూస్తున్నాం కదా ఇక్కడ వాక్యంలో ఇరవై వచనంలో నూతన హృదయంను మీకు ఇస్తాను నూతన స్వభావమును మీకు కలుగజేస్తాను రాతి గుండెని మీల నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చదను అప్పుడు నా ఆత్మ మీ ఎందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొనవారుగాను మిమ్మల్ని చేసేది మిమ్మల్ని చేస్తాను కట్టడలు విధులు గైకొనాలి అంటే ఆత్మ కావాలి నాకు పరిశుతాత్మ వచ్చేసింది బ్రదర్ నేను భాషలో మాట్లాడుతున్నానంటే ఒకసారి తిరిగిను నువ్వు పరిశీలించు నీలో ఇంకా కొన్ని గుణాలు ఉన్నాయి అవి తీసివేయాలి పాపములు ఇంకా రకరకాలుగా కనబడనివి అంటే మనము క్యాజువల్ గా తీసుకుని దీని పాపం అంటారా కాదండి అది మానవ స్వభావం అంటాం ఈ మానవ స్వభావమే నూతన పరచబడాలి చాలా విషయాలలో మనము ఈ క్రోధము పాపము ఈ పగలు ద్వేషాలు ఇవన్నీ పెంచుకుంటుంటే పాపం ఉన్నట్టే మనం ఇంకా పరిశుద్ధం కాలేదు నూతన సృష్టిలో మనం ఇంకా మార్పు చెందలేదు అందుకే రోజు రక్షించబడుతున్నాము ప్రతిరోజు రక్షణ ఆస్వాదిస్తున్నాము కానీ కొన్ని దుర్గుణాలు అవి మనం దుర్గుణాలు అనుకోవటం లేదనమాట అక్కడ మనం మనం మోసం పరుచుకుంటున్నాం సాతను ఈ విధంగా ఒక చిన్న చిన్న మూల నుంచి తెలియకుండానే మనలోకి వచ్చేస్తుంటుంది పాపం ద్వారా ఈ పాపమే మనల్ని చూస్తున్నాం కదా ఆజ్ఞను అతిక్రమించింది నేనేం తప్పు చేసినా అంటుంది అవ్వా నేనేం తప్పు చేసినా ఈ పామిస్తే కదా నేను తిన్నా అంటే నువ్వు చెప్పిన మాట నేను నువ్వు చెప్పిన మాట నేను వినలేదు అంటలేదు అంటే ఒప్పుకోవటం లేదు నువ్వు చెప్పిన మాట ఒప్పుకోవాలి తప్పు చేసినా అవును తప్పు చేసిన కన్ఫెషన్ అంటాను దీన్ని కన్ఫెషన్ బిఫోర్ ద బిఫోర్ ద క్రైస్ట్ మాదాం కూడా అదే మాట అంటున్నాడు ఈ అవ్వ నాకిస్తే నేను తిన్నా ఈ పాము నాకు చెప్తే తిన్నా ఈ అవ్వ నాకిస్తే తిన్నా ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటున్నారే కానీ తప్పు అయింది ప్రభువా మేము తప్పు చేసినాం నువ్వు అన్నది మేము తినేసినాం అది పాము కావచ్చు అవ్వ కావచ్చు ఇంకెవరైనా కాదు నువ్వు వద్దన్నావు దాన్ని చేసేసావు తన సృష్టి వాళ్ళు అప్పుడే సృష్టించబడ్డ జీవాలు దేవుడు భూమిని నిర్మించిన తర్వాత మనం ఇదివరకు చూసుకున్నాం భూమిని ఎంత అద్భుతంగా నిర్మించిండు తన వాక్కు చేత కానీ మనుషులను మాత్రం తన చేతులతో నిర్మించి వాక్కు చేత భూమిని నిర్మించినప్పుడు దేవుడు మనుషులను చేతులతో నిర్మించి తన జీవాయుని ఊదిని తన పోలికలు చేసుకున్నాడు అయినా కూడా తప్పిపోయాడు కాబట్టే ఎంత నూతన సృష్టి అనుకున్నా ఎంత విశ్వాసంలో ఉన్నా ఎంత రక్షణలో కొనసాగుతున్నప్పుడు మనలో కొన్ని బలహీనతలు అవి తప్పులు అనుకోకపోవటమే పెద్ద ప్రమాదం అది తప్పు కాదండి అని అంటున్నాం చిన్న చిన్న బద్ధాలు తప్పు కాదు అందుకే నూతన స్వభావంలోనికి వస్తేనే మనలోనికి మాంసపు గుండె అంటే కఠినతరమైన గుండె తీసేసి మృదువైన గుండె మృదువైన మనస్సు దేవుడు మనకు దయచేశారు ఎప్పుడైతే మృదువైన మనస్సు మనకు వస్తుందో అప్పుడే ఆత్మ హెచ్ని ఇరవై ఏడవ వచనం నా ఆత్మను మే అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గయకొని వారిగాను మిమ్మల్ని నేను చేస్తాను అంటున్నాడు దేవుడు నేను చేస్తాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఎవరిని చదువుతారా రోమా ఎనిమిది తొమ్మిది రోమ్ చాప్టర్ ఎయిత్ వర్స్ నైన్ రోమా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ గలవారే శరీర స్వభావము కలవారకారు. అది దేవుని ఆత్మ మనలో నిల్చి ఉంటే మనం ఏంటంట ఆత్మ స్వభావము కలవారమే ఆత్మ స్వభావము ఎహెచ్కేలో చెప్పినట్టు నా ఆత్మ మీలో ఉంటుంది అన్నప్పుడు ఆ ఆత్మ మనలో నిలిచి ఉంటే మనము ఆత్మ స్వభావము కలవారమే అదే నూతన స్వభావం ఆత్మ స్వభావం కలవారమే కానీ శరీర స్వభావము కలవారము కాము దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు అది శరీర స్వభావం గలవారం కారీర స్వభావం ఏంటంటే మ్యాన్లీ ఇమోషన్స్ అంటాం హ్యూమన్ రి హ్యూమన్ ఇమోషన్స్ సహజంగా మనసులోకి ప్రేమ రాగ ద్వేషాలు అంటాం తర్వాత పగలు ద్వేషాలు అసూయ ఒకరిని నిందించటం తప్పించుకోవటం ప్రతి ఒక్కరిని నిందించేసి మనం తప్పు కాదని తప్పించుకోవటం ఇవన్నీ శారీరక సంబంధమైన స్వభావాలు కానీ ఆత్మ సంబంధం అనేది అది ఖచ్చితంగా ఉంటుంది మనం ఆత్మ స్వభావం గలవారం ఉంటాము దాన్ని మనము నూతన స్వభావం నూతన సృష్టి అయితే నీలో ఖచ్చితంగా నూతన స్వభావం కనబడుతుంది ఎప్పుడైతే నీవు నూతన స్వభావంతో ఉంటావో నీకు నూతన హృదయం దేవుడు అనుగ్రహిస్తా అన్నాడు ఏ గ్రంథంలో మనం ఇందాక చూసుకున్నాం నూతన హృదయం ఎ న్యూ హార్ట్ ఎ న్యూ హార్ట్ నిర్మియా గ్రంథము పదిహేడవ వచనము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనము సార్ చూద్దాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇర్మియా పదిహేడు ఉదయం అన్నిటికంటే మోసకరమైనది అద్ది పదిహేడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం ఏం చెప్తున్నాడు దేవుడు హృదయం మోసకరమైనది అన్నిటికంటే మోసకరమైనది మనలో నూతన హృదయము ఉందా లేదా అనటానికి ఇది ఒక్కటే అన్నమాట స్కానింగ్ బైబుల్ మనల్ని స్కాన్ చేస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది చూసారా వాళ్ళకి ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు క్వశ్చన్ అక్కడ హృదయం అన్నిటికంటే మోసకరమైనది చాలా మనం చేసేటప్పుడు నేను సమర్థించుకుంటాం అదే మోసం మన హృదయమే మనల్ని మోసపరుస్తాం ఏం కాదు తప్పేం లేదు అందులో నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు నేను నిక్కచ్చిగా ఉంటా సూటిగా ఉంటా ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని చెప్పుకుంటూ ఉంటారు అదొకటి తప్ప కాదా అని వివేచించాం మనం ఎందుకంటే మేము చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నాం కదా మేమేం తప్పు మాట్లాడలేదు అని మనల్ని మనం సమర్థించుకుంటాం అందుకే అంటాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఇప్పుడు హృదయం అంటే హార్ట్ పేషెంట్స్ అనుకోవచ్చు దేవుడు నా హృదయం గురించి మాట్లాడుతున్నామని ఐఎం నాట్ టాకింగ్ అబౌట్ హార్ట్ మనం మన మన మన శరీరంలో ఉండే అవయవము ఆర్గన్ హార్ట్ గురించి కాదు మాట్లాడేది అది మన మనస్సు మన ఆలోచన విధానం ఇది చాలా ఘోరమైనది ఘోరమైన వ్యాధి కలది మోసకరమైనది తర్వాత అది దాన్ని గ్రహింపగలవాడేవాడు ఒక్కని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చెప్పున ప్రతీకారం చేయటకు ఎహోవా అను నేను హృదయమును పరిశోధించు వాడను చూడండి అక్కడ వాక్యం ఒకని ప్రవర్తనను బట్టి నువ్వు హృదయంలో మోసంగా ఉన్నావా నేను నువ్వు తప్పు చేస్తూ కూడా సమర్థించుకోవటం లేదు నేను రైట్ ఐమ్ ఆల్వేజ్ రైట్ ఐమ్ పర్ఫెక్ట్ అని సమర్థించుకుంటాం అది మనల్ని మనము సమర్థించుకుంటున్నామంటే మన మనస్సాక్షి మనకి అనుకూలంగా ఉంది మనకు విరోధంగా లేదది నేను పర్ఫెక్ట్ నేను తప్పు చేయను నేను ఏది చేసినా కూడా అది ఖచ్చితంగా ఉంటది అంత సూటిగా నిక్కచ్చిగా ఉంటా నేను అని మాట్లాడుకుంటుంటాం కానీ ఒకవేళది వాక్యరీతిగా తప్పైతే నీ హృదయము మోసం చేసింది ఎందుకంటే దానికి వ్యాధి వచ్చేసింది ఘోరమైన వ్యాధి ఒక ప్రవర్తన వాని క్రియల ఫలము చెప్పున ప్రతివా ప్రతీకారం చేయటకు ది యేహో నేను హృదయాలను పరిశోధించు వాడను అంతరింద్రియలను పరీక్షించు వాడను నీ మనస్సులో నీ హృదయంలో నీ ఆలోచనల్లో నువ్వేం చేస్తున్నావు అనేది దేవుడికి సమస్తం తెలుసు నేను సమర్థించుకున్నంత మాత్రం కొన్నిసార్లు మనము మన పక్కన తోటి సహోదరుని సహోదరిని కూడా సాక్ష్యం పెడతాం కావాలంటే అడుగు సాక్ష్యం చూడమని వాళ్ళు చెప్తారు నా గురించి ఖచ్చితంగా నేను చాలా అని పక్కన వారిని కూడా సాక్ష్యంలోకి తీసుకుంటున్నానమాట అయితే హృదయాలను పరిశీలించే దేవుడు మన మనస్సుని మన ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తల్లి గర్భమును ఉన్నప్పుడే మనము ఏ రీతిగా ఎదుగుతున్నామో ఎరిగిన దేవుడు ఆ ఎముకలు ఆ తల కళ్ళు అవయవాలు ఏ రీతికి ఒక చిన్న కణం ఒక చిన్న సెల్ అంటాం బయలా సెల్ అంటాం ఆ చిన్న కణం నుంచి ఎన్ని అవయవాలు పుడుతున్నాయో తొమ్మిది నెలల్లో ఎన్ని మార్పులు అన్ని ఎరిగిన దేవుడు సమస్తంని ఎరిగిన దేవుడు మన హృదయాలోచనను ఎదిగిన దేవుడు చాలా మనసు మనం చాలా నిజాయితీగా ఉన్నామనుకుంటున్నాం కానీ అలా అనుకోవడమే పెద్ద మూసం అందుకే బైబిల్ మనల్ని స్కానింగ్ చేస్తుంది ఎంఆర్ఐ స్కానింగ్ ఎట్ల తేటి వెళ్ళమవుతుందో బైబిల్లో మనం వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే మనం తప్పులెత్తి చూపిస్తుంటది అది ఆది కాండము ఆరవధ్యాయం ముగింపులకు వచ్చేస్తుంది ఆది కాండము అధ్యాయము ఐదో వచనం నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పది మహా గొప్పది నడు నరుల చెడుతనము ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో ఎహోవా చూచి తాను భూమి నర్లన నరులను చేసినందుకు ఎగోవ సంతాపమునుంది తన హృదయంలో నొచ్చు నేను నరళం చేసిన తర్వాత దేవుడు చాలా సంతోషించింది ఇందులో తన రూపంలో తన స్వరూపంలో వాళ్ళు తన చేతులతో ఎంత అపరూపంగా నిర్మించుకున్నాడో ఆ తర్వాత గ్రహించింది ఏంటంటే వీళ్ళ ఆలోచన ఎప్పుడు చెడ్డది వీళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేయువారే వీళ్ళ నేను ఎంత చేసుకుంటు ఎంత తయారు చేసినా కూడా నా ఆత్మని నా ఊపిరిని వీళ్ళ ఊదినా కూడా వీళ్ళు తప్పిపోయింది వీళ్ళ హృదయము చెడిపోయిందంటాడు నా దేవుడు అక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది హృదయం యొక్క తలంపులన్నీ వాళ్ళ ఊహలు అన్నీ ఇది మనం చెప్పట్లేదు ఏ ప్రవక్త చెప్పట్లేదు దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఊహలు కూడా అంట మనమే కాదు మన మాటలు మన ఆలోచనలు మన ప్రవర్తన మన ఊహలన్నీ కూడా అన్నీ కూడా చెడ్డవి ఎల్లప్పుడూ కేవలం చెడ్డవే ఇూసిన తర్వాత దేవుడు చాలా ఆ బాధపడ్డాడు ఈ ఫెల్ సారీ అయ్యో నేను ఎందుకు చేసినా ఈ అని అనుకున్నా దినం ఒకటి ఎందుకు చేసిన నేను ఈ మనుషులని ఈ విధంగా తయారవుతారా ఈ విధంగా తిరుగుబాటు చేస్తారా సృష్టికర్తనే మర్చిపోతారా వీటి నా చేతిలో నూతన సృష్టి కదా ఈ నూతన సృష్టి నన్ను తిరుగుబాటు చేసి నన్ను ప్రశ్నించే రోజు ఒకటి వచ్చేసింది దేవుడు పశ్చాత్తాప పొందిడు సంతాపం నొంది హృదయంలో నొచ్చుకున్నాడంట మనసులో బాధపడ్డాడు దేవుడికి మనము ప్రీతికరమైన పాత్రలం ప్రీతికరమైన పాత్ర ఎప్పుడు కూడా మనల్ని చూసి దేవుడు నొచ్చుకోకూడదు సంతాపం ఎందుకంటే ఆయనకు మనము ప్రియమైన బిడ్డలం రూపాంతరం ద్వారా మనము నూతన సృష్టిగా మార్చబడి నూతన స్వభావం అందుకొని నూతన హృదయముతో ముందుకొస్తున్నాం నూతన హృదయంతో ముందుకొస్తున్నాం ఆ మొదటి పేతురు పదహారవ అధ్యాయము ఏడవ వచనం మొదటి పేతురు పదహారు అధ్యాయము ఏడవ వచనం మొదటి పేతులు పదహారవ చెప్పండి పదహార అధ్యాయం లేదు సిస్టర్ ఇక్కడ పేత్ ఫస్ట్ పేతు పేత్ ఫస్ట్ పేజ్ కాదు ఫస్ట్ శామ్యుల్ ఫస్ట్ ఫస్ట్ శామ్యుల్ మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు మనుషులు లక్ష్య పెట్టు వారిని ఎహోవా లక్ష్య పెట్టడు అయితే ఎహోవా సమయాలతో ఇలాగ సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఎహోవా లక్ష్య నేను అతని తోసి వేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య గాని ఎగోవా హృదయం లక్ష్య పెట్టును మనుషులు పై రూపములు లెక్క పెడతారు లక్ష్య పెట్టడం అంటే ఏమి పై పైన చూసి మనం ఒక అభిప్రాయం కొత్తస్తాము అతడు చాలా అందంగా చాలా తెలివిగలవాడు అతను చాలా వాడతాడు అతను చాలా మాట్లాడతాడు అని చెప్పి మనం ఒక డెసిషన్ వచ్చేస్తుంటాం అది పై పైన చూసి మనం ఏర్పరచుకునే ఒక అభిప్రాయం మనం ఇన్నర్ ఒపీనియన్ అంటాం అలాంటిది కాదమ్మాట దేవుడిది ఆయన పై పైది చూడనే చూడడు పై మెరుగులు లక్ష్య పెట్టాడు చాలా మంది ఈ మధ్య కోదలంలో కొత్తగా మనకు డిస్కషన్స్ జరుగుతున్నాయి దేవుడి వాక్యం చెప్పేట వాళ్ళు చెప్పులేసుకొని చెప్తున్నారని లేదా దేవుడి వాక్యం చెప్పేట వాళ్ళు ఆడవాళ్ళు ముసుగు లేకుండా చెప్తున్నారని లిఫ్టిక్ అన్ని మేకప్లు చేసుకొని చెప్తున్నారని ఆ బాహ్య అలంకరణకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని పరిశుద్ధ అలంకారాలతో లేరు అని ఇవన్నిటిని మనుషులు చూస్తున్నారు కానీ దేవుడు మాత్రం హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు హృదయం ఎట్లుంది హృదయం ఎట్లుంది అంటే అది ఆ మనిషి యొక్క నూతన సృష్టి హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు మనము చాలా జాగ్రత్తగా వాక్యం చెప్పినా కూడా వాక్యం వింటున్నా కూడా పరిచేరీ చేస్తున్నా కూడా సేవలో ఉంటున్నా కూడా మనం పై మెరుగులకు కాక హృదయాన్ని లక్ష్యం చేసుకుని ఆ వ్యక్తి అవసరాల కొరకు మనం ప్రార్థించాలి జస్ట్ స్వస్థత కొరకు వచ్చేస్తారు అది అయిపోగానే మళ్ళీ దేవుడు మర్చిపోతుంటారు ఇలాంటి వారి కొరకు మనం ఇంకెక్కువగా ప్రార్థించాలి లాస్ట్ గా సామెతలు పదిహేనవ అధ్యాయం సామెతలు పదిహేనవ అధ్యాయం సోలమోన్ రాసినటువంటి సామెతలు పదకొండవ వచనం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం పాతాళమును అగాధ కూపమును ఎహోవా కనబడుచున్నవి నర్ల హృదయంలో మరి తేటగా ఆయనకు కనబడును కదా అదే పాతాళము అగాధము ఏమంటున్నాడు దేవుడు పాతాళము అగాధమును ఎహోవాకు కనబడుచున్నవి గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ లుకింగ్ అట్ ద హెవెన్ ఆర్ ది అర్త్ పాతాళం అగాధంను కూడా చూస్తున్నాడు పాతాళ్ళమును అఘాధమును ఆయనకు చక్కగా అనిపిస్తున్నాయి అంతగా ఆయన దూర దృష్టితో చూడగలిగిన వాడు నర్ల హృదయాలను చూడలేడా మన హృదయాలను మరితేటగా ఆయనకు కనబడు కదా దేవుడికి ఏం తెలుసు ఆయన ఏం చూస్తున్నాడులే దేవుడు కొన్నిసార్లు అంతమందిని చూసేటప్పుడు నేను ఏ మూలకో అని కొన్నిసార్లు మన మనిష్య రీతిగా మానవ స్వభావంతో అనుకుంటూ ఉంటాం ఇంకటి ఆయన తెలియకుండా చేసే కొన్ని పనులను కానీ అగాధంని కూడా చూసే దేవుడు పాతాళాన్ని కూడా చూసే దేవుడు మన హృదయాలను చూడడా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన స్వభావము మన హృదయము ఈ రెండింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వన్ థర్టీ నైన్ కీర్తనలు నూట ముప్పై ఫస్ట్ ఫస్ట్ వర్స్ నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసు గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఎహోవా మాట నా నాల్కకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది నువ్వు నన్ను చూస్తున్నావు నా నడక నా పడక సమస్తము నీకు ఎరిగి నువ్వు తెలిసిన వా తలంపు నా పుట్టక మునిపే నా మనస్సు ఏంటో గ్రహించిన దేవుడవు తలంపు నాకు పుట్ట కొత్త ఆలోచన రానే లేదు కానీ అప్పుడే నీ నీ ఆలోచన ఈ విధంగా ఉంటుంది ఆయన ఎరిగిన దేవుడంట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఫిఫ్టీన్త్ వర్స్ చూడండి ఒకసారి ఫిఫ్టీన్త్ వర్స్ నేను రాత్రి మందు పుట్టినవాడు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిరింపబడిన నాడు నాకు కలిగిన ఎముకల ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండం ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనా కాక నా దినంలూ నీ గ్రంథంలో లిఖితము లాయను పిండం నైుండగా చూసిన దేవుడు మన కన్నులను చూసిన దేవుడు నియమించిన దినముల్లో ఒకటైనను రాక మునిపే దినములన్నయ్యూ గ్రంథంలో లిఖించిన దేవుడు లాస్ట్ వర్సన్ నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకోను నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకోను దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు మనం నూతన సృష్టిగా మారినప్పుడు నూతన స్వభావంను మార్చే దేవుడు అదేవిధంగా నూతన హృదయంనిచ్చే దేవుడు ఎందుకంటే హృదయాలను పరిశోధించే దేవుడు మనం ఏమై ఉన్నామో ఎగిన దేవుడు మరి అలాంటి దేవుడు మనల్ని రోజూ చూస్తున్నాడు ప్రతిక్షణం చూస్తున్నాడు అన్నప్పుడు మన తప్పులు మన అపరాధంలన్నింటినీ కూడా వదిలివేసి క్షమాపణ కోరాలి ఎందుకంటే చాలా జస్టిఫై చేసుకుంటున్నాం మనం ఏం తప్పు చేయలేదు స్వాభావికంగా మనుషులు చేసే తప్పులేవి అంతకంటే పరిశుద్ధంగా ఉండలేము లేకుంటే ఉండనివ్వరు అని సమర్థించుకొని ఆర్గ్యూ చేస్తున్నాం తప్ప మనల్ని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు ప్రభా నేను నీ నూతన సృష్టి నాకు నీ నూతన స్వభావంను దయచేయి నాకు నీ నూతన హృదయంని దయచేయి ఆ రాతి హృదయం తీసివేసి మాంసకు హృదయం ఇచ్చేస్తే నేను నీ లాగానే ఉంటాను రూపాంతరంకు నాకు కావాల్సినటువంటి ఆ యొక్క కావాలి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత రూపాంతరం అనేది లాఫిస్తే అప్పుడే మనం దేవుని పోలికలోకి వస్తున్నాం నరుని తన పోలిక చప్పున చేసినప్పుడు ఆదాము పోగొట్టుకున్నాడు ఆ మహిమను ఆ రూపాంతరమును అవ్వ పోగొట్టుకుంది కానీ ఏసు ప్రభు ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆ బలి యాగం ద్వారా సిలువ మీద చేసినటువంటి ఆ పసకా బలి యాగం చేత మనకు నూతన సృష్టినిచ్చిండు ఆయన నమ్మడం ద్వారా నూతన స్వభావం అది కొనసాగాలి అంటే దానికి మనకు నూతన హృదయం అవసరం కాబట్టి ఎంతమంది అయితే దేవుణ్ణి ఎరిగి ఉంటారో పరిశీలించుకుందాం మనము ఈ వాక్యం ద్వారా బలపడాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను ప్రేజ్లాడ్స్ ఇస్తారు మన ప్రియరాంశాలు వచ్చేసి మన మధ్యలో ఉన్న పరిశుద్ధరావు బ్రదరు రవి బ్రదర్ చేస్తాడు మనోజ్ బ్రదర్ చేస్తారు ప్రియరాంశాలు వచ్చి బిషపతి బ్రదరు రాగుడి నుంచి మానాలి కుటుంబం మంచిగా చూస్తలేడు కుటుంబం చూడాలి శివరామకృష్ణ బ్రదర్ కి స్వస్థత పొందాలి ఉన్నాడు కోమలో వెండి యాక్సిడెంట్ తోటి అండ్ ఆల్సో సురేష్ బ్రదర్ కూడా కోమలో ఉన్నాడు ఐసీలు ఉన్నాడు అతను కూడా స్వస్థత పొందాలి రామ్ బ్రదర్ ఆయనకు త్రోట్ ఇన్ఫెక్షన్ తింటలేడు ఆయనకు ఇన్ఫెక్షన్ పోవాలి క్యాన్సర్ అలాగే మన మధ్యలో ఉన్న మంజుల సిస్టర్ గురించి ప్రార్థిద్దాం వాళ్ళ గురించి రేణుక సిస్టర్ మనోజ్ బ్రదర్ లైఫ్ వాళ్ళ మంచి హెల్త్ గురించి అండ్ ఆల్సో బెన్ని బ్రదర్ గురించి బెన్ని బ్రదర్ కి ఆపరేషన్ అయింది బోన్స్ అన్ని కరెక్ట్ కావాలి అండ్ ఆల్సో బ్రదర్ స్వరాజ్ బ్రదర్ గురించి జాబ్ పర్పస్ గురించి మన మధ్యలో ఉన్న పరిశుద్ధరావు బ్రదరు రవి బ్రదరు మనోజ్ బ్రదరు మన ప్రార్థనలు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన దేవా ప్రేమ నిగ్రహం కలిగిన మా ప్రియ పరలభ తండ్రి నీ పాదాలకు వందనాలు స్థితులు స్తోత్రములు ప్రభావ ఈ గడిచిన కాలం తండ్రి నన్ను ఉచితమైన కృపితో అపారమైనటువంటి ప్రేమతో నన్ను మిమ్మల్ందరినీ కాచి కాపాడి రెక్కల చోట వందనాలు ప్రభావ ఇంతవరకు సజ్జీలుగా ఉంచి రాత్రికాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో నీ బిడ్డలతో తండ్రి హీతిగా కూడుకోవడానికి నేను స్తుంచడానికి నీ స్వరం వినడానికి నీకు మొరపెట్టుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞత ఆస్తుతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నేను మీ దాసుల ద్వారా ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభావ అవును తండ్రి నేను ఎవరైతే కీసినందు ఉంటారో వారంతా నూతన సృష్టి చెప్తున్నారు ప్రభా అవును తండ్రి నాన్న క్రైస్తవ జీవితంలో కూడా మారుమనిసలేదు ఎంతో ప్రాముఖ్యమైన తండ్రి మా మనసు మారాలని రూపాంతరం చెందాలా ప్రభా శుద్ధ హృదయం కలిగి ఉండాలా ప్రభా నా తండ్రి మీరు అంతా నా హృదయం గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభావ అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన ఈ వాక్య ప్రకారంగా మాలో ఏ లోపం సరిచేసుకోవాలా ప్రభావ తండ్రి నైనా నూతనంగా మేము మారాలా ప్రభా పాత ఆలోచనలు పాత తలంపులు పాత గుణగనాలు పాత స్వభావాలు పాత కక్షలు తండ్రి ఏవి కూడా మా హృదయంలో ఉండడానికి వీలేదు ప్రభావ అవును తండ్రి నీవు కలిగినటువంటి హృదయాన్ని మేము ధరించుకోవాలా ప్రభావ అంత కృపను మాకు అనుగ్రహించండి ఆయన అనేక గడిచిన కాలంలో ప్రభావ ఏమైనా అపరాధాలు తప్పులు దోషములు చేసింటే క్షమించండి మన్నించండి ఆయన నీశిల్వ రక్తంతో కడగండి ఆ ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరచమని నూతన స్వభావాన్ని కలిగి ఆయన నిన్ను పోలి జీవించడానికి కృప దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంత మాత్రమేగా తండ్రి ఆయన మా యొక్క మా ప్రియులను నీ పాదాల చింత మొరపెడుతున్నాం తండ్రి ప్రభా పిక్షపత్తి ప్రధాన మీరు జ్ఞాపకం తన తాగుడి నుంచి విడుదల పొందాల తండ్రి తనకున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి ఆల్కాల స్పీడ్స్ నుంచి విడుదల పొందాల ప్రభా మీరే మీ కార్యం జరిగించండి ఆ ప్రభ తనకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించండి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం వేయించండి అయినా మీరే ప్రభ కుటుంబానికి ముందే నడిపించండి మారు రక్షణ అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా శివ శ్రీరామకృష్ణ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోనండి బ్రదర్ని ముట్టండి తాకండి నాయనా ప్రభ కోపంలో ఉంటుండగా ప్రభా అయినా మీరు పొందిన గాయలోనే స్వస్థత ఉంది ప్రభా ఆ గాయపడిన హస్తంతో బ్రదర్ని ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థ దయచేయండి మీ నామానికి మహిమకరంగా లేవనెత్తండి ప్రభావ కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత అక్రత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా సురేష్ భద్రని కూడా మీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ పొమ్మలు ఉంటుండేగా ప్రభా మీరేనైనా మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభావ వారి అక్కడ మీ యొక్క పరులకు శాంతి సమాధానం దయచేయండి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత అక్కర్త మీ మహిమ శిరంలో తీర్చండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి ప్రభావ వారిరు తండ్రిని అయినా మారు మనసు రక్షణ పొందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అని వారి మాకు తెలియదు తండ్రి సమస్త మెరిగిన దేవుడు మీరేనైనా సమస్తం తోడండి జరిగించమని ఏవో కరోనా సంచడం నిజితం కాదు ప్రభావ వారి వారే కానీ రక్షణ లేని వారైతే ప్రభ రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా మంజుల సిస్టర్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోనండి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం దయచేయండి ఏ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభ సమస్ ఎరిగిన నీవు తండ్రి ఆ కుటుంబంలో ప్రభ మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రతి చీకటి దృత్మంధకార శక్తుల నుంచి విడిపించండి గొప్ప దేవా నా తండ్రి మీరేనాయన ప్రతి విషయంలో ప్రభ వారు అభివృద్ధి పొందుకున్నట్లకు సహాయం చేయండి ప్రతి చోట మీ సాక్షిగా నామానికి మేము నిలబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రైతు రామచంద్ర మీరు మీరు మీరు మీరు మీరు ని ముట్టండి తాకండి ప్రభా అంటే సంపూర్ణ స్వస్థ దయచేయండి నన్ను శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కాలం నుంచి ప్రభా మీరు విడిపించండి నేను బ్రదర్ కూడా తండ్రి మారు మనసు పొందాలా రక్షణ పొందాలా కుటుంబంతో రక్షణ మీకు రావాలా ప్రభా కుటుంబానికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి నా ప్రభా కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానాన్ని దయచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ట్రీట్మెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను హక్తను మీ మహిమ తండ్రి అదే బెన్ని బ్రదర్ ని మీరు షోల్డర్ ఆపరేషన్ జరిగింది ప్రభా మీరే తండ్రినైనా మీ గాయపడిన హస్తంతోనైనా ముప్పండి తాకండి సంపూర్ణమైన రీస్టోరేషన్ అనుగ్రహించండి ప్రభావ తండ్రి అప్డేట్ మీ సాక్షిగా మీ నామానికి మేము కరెంట్ లేవనెత్తమని కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా మనోజ బ్రదర్ ని రేణుకాంటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వరకున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి ప్రభా ఎశీ క్రీస్తు నామంలో విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ శక్తితో మీ బలంతో నింపండి ప్రభా మీ పరిచరులు గొప్పగా వాడబడులాను సహాయపడండి కుటుంబంలో మీ పర్లో ఒక శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి నెమ్మదిందా ఇచ్చేయండి ప్రభా ప్రతి చోట మీ సాక్షిగా మీ నామానికి మహిమకరంగా నిలబడాలని మీ పరిచరుల తాని అభివృద్ధి పొందుకునేలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా స్వరాజనం జ్ఞాపకం చేసుకునండి ప్రభా రూపసనను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అంతండి వన్ అయినా ప్రభా మీ బిడ్డలకి ఏ మేలు కూడా కొద్దు చేయాలన్న దేవుడవు తండ్రి నా ప్రభా వారు నూతనమైన ఉద్యోగాల్లో తండ్రి వెతుకులాటల్లో ఉంటుండగా ప్రభా మీరే సహాయం చేయండి మంచి జాబ్ రావడానికి సహాయం చేయండి మంచి ప్యాకేజ్ తో రావడానికి సహాయం చేయండి మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీ సాక్షి మీ సాక్షిగా మీ నామానికి మేము నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవలో తండ్రి వారు ముందు కొనసాగాలని సహాయపడండి ఆటంకాలన్నీ తొలగించండి నేను మీ నామ మహిమ అర్థమై ప్రభా వాళ్ళు అన్ని విషయాల్లో ఫలించితే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానం అనుగ్రహించండి కావాల్సిన ప్రతి అవసర తర్త మహిమహిమ విషయంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను నీ బిడ్డలతో నన్ను చేరి నేను నీ స్వరం మీరు నన్ను గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రేయ గ్రూప్ ప్రతి ఒక్కరిని మీరు నర్థం చేసుకునండి వారి కుటుంబాల్లో మీ పరలకు శాంతి సమాధానాన్ని దయచేయండి ఏరుకులు ఇబ్బందులు ఉన్నయొని పెరిగిన దేవుడో ప్రభ ప్రతిదీ మీ మహిమేశ్వరుని వృత్తి ప్రతి ఒక్కరిని మీ నామానికి మహిమకరంగా మీ సాక్షిగా ప్రతి చోట నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల సన్నిధిలో గడిపే గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి స్తోత్రంనైనా పరిషితుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి నీకు ఎంతో వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకొని మిమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రవ్వ దివారా మమ్మల్ని కాచి కాపాడడం ఎంతో వందాలేస్తయ్యా కృతజ్ఞత ఆస్తుత్తులు చెల్లిస్తున్న దేవ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో కలుగుని కాక అనలియ్య రాత్రి కాల సమైనా మీ ప్రియులందరితో కలిసినైనా స్స్తుతించేలాగిన ఘనపరిచేలాగనా మీ యొక్క స్వరం మేము వినలాగా ఇచ్చిన దాన్నితను బట్టి నీకు వందాలి ప్రాభ వాక్యంతుగా మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచినారు మేము ఏ రీతిగా జీవించాలా మా హృదయం ఎట్లా ఉండాలా మా ప్రవర్తన మా విధానాలు సమస్తం ఏ రీతిగా మేము మీ కొరకు రూపాంతంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు ఎంతో వందలేసేయ్యా మేము పరిశుద్ధంగా మీ పోలిగా మేము జీవించాలా ప్రభావ మిమ్మల్ని నచ్చుకోవాలా మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధితో మేము కలిగి ప్రభావ మేము జీవించాలా నిర్మూలమైన మీకు ఉదకంతో మేము స్నానం చేయబడిన వారు పతి ఉండాలి ప్రతి దశలనైనా ఆ రీతి మా హృదయాలను మా తలంపులు మా ఆలోచన తలని చరికలు మమ్మల్ని అందరినీ శుద్ధీకరించమని ప్రార్థిష్టం ఇంకేమైనా తొలగించండి నా తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మీ యొక్క నడిపించమని ప్రార్థిస్తాం మమ్మల్ని మీరు క్షమించండి అయినా సంపూర్ణత పరిశుద్ధులు నడిపించమని ప్రార్థ్యం గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు వేస్తాయా పరిశుద్ధులు ఎవరు కూడా ప్రభుని చూడాలన్నారు ప్రభా మీరు పరిశుద్ధుడు ప్రభావ మేము కూడా పరిశుద్ధంగా లేకపోతే ప్రభావ మిమ్మల్ని నేను చూడలేమునైనా కాబట్టి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభావ ఓ దేవా ఇస్తాయా నీకు ఎంతో వందాలు ప్రభావ హృదయాలను బలపరిచినందుకే నీకు ఎంతో వన్నాలు ప్రభావ వాళ్ళు ఇంకేమన్నా ఉంటే రహస్యమైన పాపములు ఇంకేమన్నా ఉంటే ప్రభావన్నింటిని క్షమించండి మీ సంధిలో మేము అందరం ఒప్పుకుంటాంనైనా మీ కృప మేమై కృప మాకు అనుగ్రహించిన అయినా అన్నిటి నుంచి మాకు విడల కల్పించమని ప్రాధిష్టమైనా గొప్ప దేవానికి ఎంతో వన్నాాలు ఇస్తాయా ఆ రీతిగా ప్రభావ భిక్షపతి బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టనిగా ప్రభావ మీ కృపల్లో బిడ్డను జ్ఞాపకం చేసుకున్నైనా నీకు ఎంతో వందలు ప్రభావ అక్కడ తాగు కూడాదిన దురాత్మని ఆల్కహాల్ స్వీట్ని గద్దిస్తానని ఏసుక్రీస్తాయి తన నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆయన శరీరంలో దూరపందిస్తున్న ప్రతి చీకటి శక్తి నీకు ఆజ్ఞాపిస్తున్నాయి ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలా ఏసు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నదైనా ఆ తాగు సంపూర్ణ విడుదల ఇచ్చేసి స్వస్థపరిచి మీ సాక్షి నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాను ఆయన పాపం క్షమించండి ప్రభావ కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చి చేయండి కుటుంబంతో రక్షణ నడిపించి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభా శివరామకృష్ణ ప్రార్థిష్టమైన కోమలు ఉండే ప్రభా బిడ్డ మీరు తాకండి ప్రభావ బిడకు సంపూర్ణ స్వస్థ మీరు అనుగ్రహించండి ప్రభావ ఆ దేవ బిడ్డకి మరొక అవకాశం మీరు కోమల్ని సంపూర్ణంగా బయటికి రావాలి రెస్ట్ దయచేయండి నార్మల్ రేంజ్ నడిపించండి ప్రభావ ఆ కోమలు పెడుతున్న దురాత్మని గద్దించండి ప్రభావ బిడ చుట్టూ అడ్డిని కంచి పెట్టండి తల్లించరికలు సంపూర్ణ అనుగ్రహించండి ప్రభావ ప్రతి బ్రెయిన్ తో మేము మాట్లాడుతున్న విక్షణం బ్రెయిన్ సంపూర్ణంగా నార్మలైజ్ కావాలి రెస్టరేషన్ అవును కాక ఏసుక్రీస్తున్నాము ప్రతి బాడీలను ప్రతి అవయవలతో మేము మాట్లాడుతున్నాం ప్రభావ మీ సమాధానం ప్రకటిస్తున్నాం అయినా మీరే స్వస్థపరిచి బలపరచండి ప్రతి చీకటి శక్తి అవలవులు దూరి పండిస్తున్న దయ్యాలనే గద్దిస్తున్న ఏసుక్రీస్తున్నాము ఆ శరీరాన్ని బాడీలు నిర్చిపెట్టి వెళ్ళిపోస్తాయి తనని నీకు ఆజ్ఞాపిస్తుంది గొప్ప దేవ మీరే స్వస్థతని నిద్రించండి ప్రభావ అతన్ని ఆ కుటుంబీకులందరికీ మీ ఆదరణ సంబంధం చేసి దేవత దేవులు అందరూ రక్షణ నడిపించమని ప్రార్థిష్టమైన ఆరితో సిరం మీ తాకాన్ని స్వస్థపరచండి దేవాచరణించి సంపూర్ణ విడదల ఇచ్చండి స్వస్థపరిచండి ప్రభ మాప చూపించండి కనికీరం చూపించండి ప్రవ్వ లక్షణ నడిపించి మీ కొరకు సాసిన పెట్టుకోండి కుటుంబాల ఆదరణ సమాధానం గురించి మన ఆ రీతిగా ప్రవ్వ అయినా నా ప్రభావ రామచంద్ర గురించి మేము ప్రార్థ్యంలో అయినా మీకు రూపాయల జ్ఞాపకం చేసుకొని నాకు క్యాన్సర్ రోగాన్ని ఆ బ్యాక్టీరియాని ఏ స్థిస్తానో గద్దిస్తున్నాం శరీరం ప్రతి రోగాన్ని ఏ స్థుక్రీస్తా ఉందో కాలిపోను కాక హాలలీయ స్వస్థతాన్ని గురించిన అయినా సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ప్రతి అవయానికి సమాధానం గురించి మన ప్రాదిష్టమైన స్వస్థతాన్ని గురించండి ప్రభావ ప్రతి చీకటి శక్తిని మీరు గద్దించండి ఆయన బాడీలో మీరు రక్త పరోక్షం దాని మీ వెలుగుతో నింపండి ఎక్కడ చీకటి ఉందో ప్రకటి మీ వెలుగు ప్రసరింప చేయండి స్వస్థత గురించి మీ కొరకు సాక్షట్టుకొని ఆ కుటుంబ ప్రతి పాప క్షమించండి రక్షణ కార్యం జరిగించి మనకు ప్రాధిష్టమైన ఆ రీతిగా ప్రభావ మా రోజు గారు వెనుక మేము ప్రాధిష్టమైన మీ కృపలో మరోసారి మీరు జ్ఞాపకం చేసుకునేనా తల్లని జరికాలు సంపూర్ణ స్వస్థత మీరు ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయని షుగర్ పీపే సంపూర్ణంగా నార్మలైజ్ కావాలా ఏసుక్రీస్తాము రెజిస్టరేషన్ దయచేయండి స్వస్థత అనుగ్రించండి ప్రభావ నా దేవ మీరు అభిషేకించి మీ సేవలు బలంగా వాడుకోండి ప్రతి చోట మీ కొరకు శాశ్వం పెట్టుకునే విశ్వాసంలో మీ అందు స్థిరమైన మనసు అనుగ్రహించండి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించి బిడ్డలుగా తయారు చేయమని ప్రాద్ష్టమైన ఆ రీతిగా ప్రభావ సరోజ దగ్గర ప్రభావ రూపాయలు మేము ప్రాదిష్టమైన మీ కృపల జ్ఞాపకం చేసుకుని అయినా బిడ్డల ప్రభావ ఎంతగా ప్రయాసపడుతుందిగా ప్రభావ మంచి జాబ్ మీరు అనుగరించిన మంచి ప్యాకేజ్ అనుగరించండి ప్రభావ సహాయపడి మనం ప్రాదిష్టమైన మీ మీ బిడ్డలు మీ మీ మేలు ఎంతో గొప్పది ప్రభావ అయినా మీరు సమస్త మీరు అనుగరించి గొప్ప దేవుడైనా ప్రభావ కాబట్టి నా బిడ్డలకు ఎలాంటి మీ జాబ్ మీరు ఇవ్వాలనుకున్నారు ప్రభావ మీరు సంపూర్ణంగా మీరు అనుగరించినైనా మీరు మైమపర్చలాగిన బిడ్డలు మీరు ఆశ్రవించి బలపరచమని ప్రార్థిష్టమే నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలు అభిషేకించి వాడుకోండి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చండి వాళ్ళకి ఏ కొద్దుకుందో ప్రభువా వాటి అన్నింటినీ తీర్చమని ప్రార్థిష్టం హృదయ వాంఛన మీరు ప్రాదిష్టమైన మీ కురుపంలో జ్ఞాపనం చేసుకోమని ప్రార్థిష్టమైన ఈ ఆరాధనలో పాల్గొనే బ్రదర్స్ అందరి గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి కుటుంబీకుల నుంచి మేము ప్రార్థిస్తున్న వ్యక్తిగతంగానైనా పిల్లల గురించి మేము ప్రార్థిష్టమైన బ్రదర్స్ అందరినీ బలపరిచిన నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి మేము ఉంటుంది దుర్దినాలు ప్రభావ శమల కాలంలో ఉంటున్నాం అయినా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా మా పిలుపు మా ఏర్పాటు మీకు మరీ జాగ్రత్త పడాలా ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళి సువార్థ ప్రకటించాలా నీకు శిష్యులుగా తయారు చేయాలా ప్రభావా మీరు అక్కడ సమీపించి సిద్ధపడాలి నీకుని సిద్ధపరచాలా అలాంటి సేవా జీవితంలో అందరూ నడిపించండి కేవీపీఎం గ్రూప్స్ అందరూ మీరు ఆ రీతిగా బెన్ని గురించి ప్రార్థించడం అయినా విజయం ఇచ్చినా నీకు వందాలి సంపూర్ణ స్వస్థత ఇచ్చినా నీకు ఎంతో వందాలి కృతజ్ఞతలు ఈ ప్రార్థన అన్నింటినీ మేము పొందుకున్నాం మా ప్రతి ప్రార్థనకు మీరు విజయం ఇచ్చారు స్వస్థతలు దయచేసి సమస్త ఘనత మహిమ నీకే ప్రభు ఆయన అన్ని పొంది ఉండమని ప్రార్థించమన్నారు పొందిన అనుగరించినారు నీకే మహిమ కలుగు నాకు అదక గొప్ప అద్భుత కార్యం అందరి జీతం దయచేయండి రాత్రి కళ నిధులని గురించి ఏకం లేసి ఘనపరచడానికి సహాయపడండి మీ పర్లో గొప్ప దర్శనాన్ని కళలు మాకు అనుగరించమన్నారు ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం నిలబడుతుందా ప్రజలు నిలబడుతుందాపిస్తుందా క్లియర్ గా ఉంది విశ్వప్రభ గ్రామ శాఖ ఈ రాత్రి వాక్య మాట్లాడే సుప్రభ అలడియ నాది మన తిండి నీ ఆత్మధ నీ వాక్యం ద్వారా నూతన పరచండి నా దీవానికి నా దీవానికి స్థుతం క్రీశంలో నూతన సృష్టి అని చెప్పిన పాలుదరే విశ్వప్రభ నా జీవానికి స్థుతం అలడియా నాది మన తిని మీ యొక్క మీ యొక్క కిరుల్ మాల ఉండాల నా దివానికి ఈ రోజే వాక్యం ద్వారా ప్రభా మాట్లాడి నీ ఇష్టం ఇక్కడ తీసేసి అతి వాక్యం ప్రభావాలని హెచ్చరికేస్తుంది మీరు అక్కడ సమర్పింది వాక్యం ద్వారా మార్పు తీసుకొస్తాం నీకు వందలేసో ప్రభా బిచ్చపతి ముట్టను తాకండి ఆ ఇవి తాగుడని దయ్య విడిపించండి ఆయన ఆత్మ జీవం మీ రక్తంతో కలగండి సమస్తం మీకు సాధ్యమేసే ఆ బానిసును తాగు విడిపించి కుటుంబ ప్రభా వెలుగుపగా చేయండి శాంతి సమాధించండి ఉపకరించని ఆశ్చర్యకం జరిగించి సంపూర్ణ విడిపించి అలడియ సంప్రవణప్రభ ఇంకో ప్రేదం ఉండండి కోమల ఉన్న ప్రభ నీ వాకు పంపించి అలడిగా బాగు చేయండి దాన్ని కోమ నుంచి బయటికి తీసుకురండి అలాడియా నాది ఆత్మజీవం స్వస్థపరిచండి నాదివ విడిపించండి అలాడియా కలిగిన ప్రభ సంపూర్ణ స్వస్థత నీ నీ వాకులు ఉంది లేసి ప్రభా బెడ్ నుంచి డిశార్జ్ కావాలా త్వరగా స్వస్థత కలగాల కుటుంబం ఆశ్చర్యకరం చేసి విశ్వాసం రక్షణ పొందాలా వాళ్ళ దేహం బ్రమంటని ఆయనకు నుంచి బయటికి రావాలా నా దీవనానికి మీరేమిటి స్వస్థత ఆరోగ్యం దలం దచ్చని నాన్ని శ్రద్ధం ప్రార్థన చేసి మా వంతు కార్యం చేసి మే వంతు చేస్తాం ప్రభా వాళ్ళ జీవితంలో ప్రభా పడిపోయిన చీకటి ప్రభా పరిచిత ఉంది వాళ్ళు వెలుగు పోరా ఇక్కడ నా ప్రభానికి వందరేశ్వర ప్రభ మంచుల స్థిరముటి బలపర్తి స్థిరపర్తి తన హస్బెండ్ రావాలా సమాధానం పడాలా ఉదయం కలిగించండి సైతం దేవాలు కాల్చని భార్య భరితం అయితే ప్రేమ కలిగించి వాళ్ళు చేసిన ఏమైన పాపం ఉంటే క్షమించమని ప్రార్థించం సమస్య మీ ఆత్మ ధ్వరీ చేతపరచని జ్ఞానం కలిగించండి నా దివానికి వాళ్ళ జీవితంలో ప్రభావ మళ్ళా చీకటి తొలగించి సమాధానం కలిగించండి నా దివాని ముట్టను తాకండి స్వస్థపరచని బలపరచని నా కాలేజీ మీదతో ఉండి స్వైతంత్ర శక్తి తెచ్చండి నిత్యం మీద ఉండి స్వచ్ఛతం నా దీవానికి స్వధం చేసాం మీరే కార్యం చేయండి నా ప్రభావానికి వందలేసప్రభ అపడిగ్రహం ఉంటుంది పనులు మంచి ప్యాకేజ్ రావాలా మేము ప్రయాస భర్తం వేసప్రభ బ్రదర్ ప్రయాస భర్తుంది దాని డ్యూటీతో సహాయం చేయండి దాని గొప్ప ఆత్మలో తప్పించి మీ సేవలో వాడుకోండి నా దీవాన్ని మీ చిత్తాన్ని తనం నెరవేర్చుకోండి రూపొందికి ఉద్యోగం తెచ్చండి పనులు జ్ఞానం ఆయన ఉద్యోగం తెచ్చండి నా దీవానికి శుద్ధం చేసు ముఖ్యం దేశప్రభ మీరు ఏర్పరిచుకున్న బిడ్డలు వేసుకోరా పతి జగరా అలా మీ సాక్షిగా ఉండాలా మీరే కార్యం చేయండి బ్రదర్ ఎంతో ఇంకా ప్రేరికే చెప్పండ్రు మీరు ఇన్నారేశ్వర ఆ చెప్పిన మాటను మీద వేస్తున్నాం చింత అవుతున్నాం నా మీద ఏమన్నా రేసప్రభ అతి అవసర ఏపీ ఎంపతి ఉంటుంది తాకని కష్టం నృత్యం తొలగించి ఆ వెలుగుతో నింపి బలపరిచి అత్యుగలను స్టార్ట్ చేయ నిలబెట్టుకోమని రాక శుద్ధపరచుకోమని తీసుకున్న ప్రస్తుతం రవి బ్రదర్ ఒక మాట ప్రాధాన్యం హలో వినబడుతుందా పరిశుద్ధుడైన ప్రభు ఎల్లప్పుడూ నేను నేను మాకు తోడ నీడుగా ఉండాలని కోరుతున్నాను ప్రభు తండ్రి కోరుతున్నాము ప్రభు తండ్రి మాకు చెడు చెడు రాకుండా మంచి మార్గంలో నడిపించు ప్రభు మేము ఆర్థికంగా ఆరోగ్యము ఆరోగ్యము బాగలేక బాధపడుతున్నాం ప్రభు అన్ని విధాలుగా మీ సంపూర్ణమైన అస్తములతో మమ్మల్ని రాకండి ముట్టండి ప్రభు మీ నా మీ నామములతో మీ నామము తలిసిన ప్రతి సేవకునికి మీరు అన్ని విధాలుగా తోడు ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి అలాగే మన మన సేవకులు సంపూర్ణమైన ఆరోగ్యములతో ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాం తండ్రి మన పొద్దున ఏం కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ ఏబీపీ గ్రూప్లో వేరే శక్తుల కుటుంబాలకి ఇంకెంతమంది తరాల కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన్ గాక ఆమె అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ blola lalal